నమస్కారం నా పేరు గోవర్ధిని నేను ఇప్పుడు మీతో ఒక నీతికతను పంచుకోవాలనుకుంటున్నాను అది ఏంటి అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం వయస్సు ముసలి వాళ్ళని వాళ్ళని చూసుకునేందుకు ఒక్కరూ ముందుకు రారు మరీ నేటి సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుండి ఎవరికీ మానవతా విలువ లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న నీతికత ఏంటి అంటే ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది అందులో నలుగురు ఉండేవారు అమ్మ నాన్న కొడుకు నానమ్మ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు కొద్ది రోజుల తర్వాత ఆ అబ్బాయి వాళ్ళమ్మ వాళ్ళ నానమ్మని తిట్టడం కొట్టడం అన్నం పెట్టకుండా ఉండటం నీళ్లు ఇవ్వకుండా ఇలా చాలా చాలా చేసేది అన్నం పెట్టిన నీళ్లు ఇచ్చిన ఒక వేరే ప్లేట్ని ఒక గ్లాస్ని పక్కన పెట్టేసేది రోజు వాటిల్లోనే అన్నం పెట్టేది నీళ్ళు ఇచ్చేది ఇది ఆ పిల్లోడు గమనిస్తూ చూస్తూ ఉండేవాడు ఉన్నట్టుండి ఒకరోజు అడిగాడు వాళ్ళ మమ్మీని నానమ్మ ప్లేట్ని ఎందుకు వేరేగా పెడతావు ఎప్పుడు ఎందుకు దాంట్లోనే అన్నం పెడతావు అని అడిగాడు అప్పుడు వాళ్ళమ్మ ఇలా సమాధానమిచ్చింది మీ నానమ్మ ముసలామే కదా అందుకే అలా పెడుతున్నా నాన్న అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మకి ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం ఇలా ఉంది ఏంటంటే అలా అయితే ఈ ప్లేట్ని అలాగే ఉంచమ్మా రేపొద్దున నువ్వు ముసలిదానివైతే నీకు దాంట్లోనే పెట్టాల్సి వస్తుంది కదా అందుకే పక్కన ఇలానే పెట్టుకో అని అన్నాడు ఇది విని వాళ్ళమ్మ షాక్ అయ్యింది బాధపడుతూ లోపలికి వెళ్ళి వాళ్ళ అత్తాయికి క్షమాపణ చెప్పి తర్వాత నుంచి బాగా చూసుకునేది దీంట్లో నీతి ఏంటి అంటే మనం ఎలా ప్రవర్తిస్తామో దాన్ని చూసే మన పిల్లలు నేర్చుకుంటారు మనం మన పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తే రేపొద్దున వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు ప్రేమగా చూసుకుంటారు మరియు మన జీవితంలో ఏమి చేస్తామో అవే మనకి కూడా జరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి మరియు మీ పిల్లలకి కూడా మంచి లక్షణాలను నేర్పించండి